కాదని తోయగనెంతటి వారలు కన సంసారులు నరులును సురలును నీ దాసులతో సంగతి శయ్యగ నిర్మల చిత్తం వయీగాక అరి నీ మాయ విజృంభించునట నడచేమనెవ్వరితరము దరిగొని నీకే మొక్కగా తానే మన్నించీగాక నిరతి నీ యాజ్ఞ జగతి చెల్లునట నెట్టిన ఇది గడచేవారెవ్వరు తరణిలో సరణిలో నీవారమని ఆదుకొనగ తప్పులు వట్టక కాచీగాక ధాత నీ సుతుడు పుట్టించువాడట తగదని తోయగ నెవ్వడోపు ఇక ఆతుమలో నిను ధ్యానముసేయగా అతడే మొగమోడీగాక ఘాతల మదనుడు మదమురేచునట కాదని గెలువగ గలరా ఎవ్వరు రాతిరి పగలును నిన్నె జపించగ రతికైవసమయ్యిగాక నీ కల్పి తమగు కర్మమంటునట నిరి విడిపించగ సమర్థులెవ్వరు చేకొని నీవే గతి అనియుండగా చిక్కులుబెట్టనుగాక ఈకడ శ్రీవెంకటేశ్వర నీవే ఎందుచూచినా అంతరాత్మవట పైకొని నిన్నే నమ్మి ఉండగా ప్రసన్నుడవు నీవయ్యేవు కాకా